్రహ్మాహమస్ hmm. <laughs> <laughs> చూడండి నాలుగు స్థాయి భేదాలు బ్రహ్మనిష్టలు ఈ నాలుగు మాటలు సాధకులు అందరూ మహావాక్య ఉపదేశం ఉన్న వాళ్ళందరూ పట్టుకోవాలి మహావాక్యాలు పుచ్చుకున్నాం మహావాక్యాలు పుచ్చుకున్నాం అన్న వాళ్ళకి ఈ నాలుగు మాటలు అనుభవంలో ఉండాలన్నారు వాళ్ళు మాత్రమే బ్రహ్మ జ్ఞానం కలిగినవారు అఖండైకరస మళ్ళా చదవండి ఆ నాలుగు మాటలు చాలా చాలా ఇంపార్టెంట్ అఖండైక రస చిత్ర బ్రహ్మాహం నేను బ్రహ్మమును ఎటువంటి వాడను అఖండైక రస ఖండములు లేవిగా నో డివిజన్స్ నో సెక్షన్స్ నథింగ్ బ్రహ్మానందం పరమసుఖం కేవలం జ్ఞానమూర్తి ద్వంద్వాతీతం గగన సదృశ్యం అంటున్నాం కదా చూడండి అదే మాటలు ఇక్కడ అదే క్రమంలో చెప్తున్నారు దానే నిర్ణయం చేస్తున్నారు అఖండైక రస వెరీ వెరీ ఇంపార్టెంట్ మనం ఎక్కడికి అక్కడ ఖండం అయిపోతుంటాం అఖండ ఖండాలుగా ఓ పొద్దులు లేదు రాత్రి పోయే లోపల ఎన్ని ఖండాలు అయిపోతామో మనకే తిరిగి ఎలా అఖండైకరస మళ్ళీ అవుతుందండి ఆ మాటలు చిన్మాత్ర నేను తన్మాత్ర స్వరూపుణా చిన్మాత్ర స్వరూపుణ్ అంటే శబ్దస్పర్శ రూపరసగంధాలు అనేటటువంటి మాత్రా స్పర్శాస్తు కౌంతేయతో ఉంటానా చిన్మాత్రగా ఉంటానా అనే నిర్ణయం తీసుకోవాలను అలా ఉండగలగాలి అఖండైకరస చిన్మాత్ర బ్రహ్మాహంస్మి నేను బ్రహ్మమునై ఉన్నాను బ్రహ్మాహమస్మి నిర్విశేష చిన్మాత్ర బ్రహ్మాహం అస్మి కేవల చిన్మాత్ర బ్రహ్మాహం అఖండం నిర్విశేషం కేవలం పక్కనంతా బ్రహ్మాహం అస్మి కామన్ గుర్తుపెట్టుకోండి అఖండ ఐకరం చిన్మాత్ర బ్రహ్మాహం అస్మి నిర్విశేషన్మాత్ర బ్రహ్మాహం అస్మి చిన్మాత్ర ఏమైపోవాలి సన్మాత్ర నెక్స్ట్ స్టేజ్ లో సత్తి ఎందుకు కలిసిపోయినా ఇవన్నీ సత్స్థితి ఎందు ఉండిపోయాడు ఈ నాలుగింటిని మనం విశదంగా రేపు విచారణ చేద్దాం ఇప్పుడు సమయం సరిపోదు హరి ఓ శ్రీ గురుభ్యో హరిహి హరి ఓర్ణమద పూర్ణమిదం పూర్ణ పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ వశిషా శాంతి శాంతి హరి ఓం. శ్రీ గురుభ్యో నమీ నారాయణ నారాయణ